అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కామిదన్ వ ముసలియన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే దీనివల్ల మనకు ఇహలోకంలో అలాంటి పాపాలు చేయకుండా జాగ్రత్త పడి ఉండాలన్నటువంటి ఒక జాగృతి కలుగుతుంది ఆ పాపాల్లో అల్లాహ్ ఏ ధన ధాన్యాలు మనకు ప్రసాదించాడో వాటిలో ఆయన ఒక నిర్ణీత పరిమాణంలో పీదవాళ్లకు ఇవ్వాలని ఏదైతే ఆదేశించాడో అంటే జకాత్ విధిదానం అది చెల్లించకపోవడం వాస్తవానికి మనం చూస్తే బంగారం గాని వెండి గాని లేదా మన వద్ద ఉన్నటువంటి క్యాష్ అమౌంట్ అందులో కేవలం రెండున్నర మాత్రమే మనం ఇవ్వాల్సింది అంటే తొంభై మన వద్దనే ఉంటుంది బీదవాళ్లకు కేవలం రెండున్నర పర్సెంట్ మాత్రమే కానీ మనలో మంది ధనవంతులు ఈ రెండున్నర పర్సెంట్ కూడా బీదవాళ్లకు వారి హక్కు ఇవ్వడం మానుకుంటారు దీని మూలంగా ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేచి ప్రళయ దినానా ఆ మహామైదానంలో హాజరవుతామో ఈ జకాత్ చెల్లించని ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటారు ఏంటి అది వారి యొక్క సొమ్మును ఇనుప పత్రాలుగా తయారు చేసి నరకాగినిలో వేడి చేసి వాటి దారా ఆ మనిషి యొక్క ముఖము ముందటి భాగం వెనుక భాగం కుడిఎడువ ప్రక్కలలో వాతలు పెట్టడం జరుగుతుంది ఇలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది వినండి ఈ హదీజ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు కుల్లమ బరుదత్ ఇలా వాతలు పెట్టడం జరుగుతూ ఉంటుంది చల్లారినప్పుడల్లా మళ్ళీ వేడి చేయడం మళ్ళీ వాతలు పెట్టడం ఇలా జరుగుతూనే ఉంటుంది ఆ రోజున ఏ రోజైతే యాభై వేల సంవత్సరాల పరిమాణంలో ఉందో ఎప్పటి వరకు జరుగుతుంది హతయబాద్ మానవుల మధ్యలో తీర్పు జరిగి పూర్తి అయ్యేంతవరకు ఫయరా సబీలహు ఇమ్మ ఇలల్ జనవ ఇమ్మ ఇలన్నా ఆ తర్వాత ఇక అతడు స్వర్గవాసుల్లో అవుతాడా నరకవాసుల్లో అవుతాడా ఆ నిర్ణయాలు తర్వాత జరుగుతాయి కానీ ఈ శిక్ష ఇలా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే సమాధుల నుండి లేచి హాజరవుతాము అలాగే ఒంటల్లో కూడా జకాతు ఉంది ఎవరి వద్దనైతే ఆవులు ఉంటాయో వారు కూడా జకాత్ చెల్లించాలి కనీసం ఐదు ఒంటలు ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలి కనీసం ముప్పై ఆవులు ఉన్న వ్యక్తి అతను జకాత్ చెల్లించాలి కనీసం నూట మేకలు ఉన్న వ్యక్తి అందులో నుండి జకాత్ తీయాలి జకాత్ చెల్లించకుంటే ప్రళయ దినాన ఆ వ్యక్తి హాజరవుతాడు అతని ఆ జంతువులు వస్తాయి ఆ జంతువులు అతన్ని తమ కాళ్ళతో కొమ్ములతో కొడుతూ వారిని త్రొక్కుతూ ఈ విధంగా శిక్ష జరుగుతూనే ఉంటుంది ప్రజల మధ్యలో తీర్పు జరిగేంతవరకు అల్లాహువారు అందుగురించి ఈనాటి ఈ జీవితంలో మనం చిన్నపాటి కష్టాన్ని భరించలేకపోతాము ఇక్కడ ఎవరైనా ఏదైనా సందర్భంలో సహాయానికి రావచ్చు కానీ అక్కడా ఎవరు కూడా ఏ సహాయానికి అందలేరు ఇంకా రెండవ పాపం గర్వం అహంకారం ఇది కూడా మహా చెడ్డ పాపం ఎవరిలో ఈ చెడ్డ గుణం చోటు చేసుకుంటుందో ఎన్నో సత్యాలను ధర్మాలను ఎన్నో మంచి విషయాల్ని తిరస్కరిస్తాడు అందుగురించి ఎవరైతే యహలోకంలో అహంకారానికి గురి అవుతారో వారికి ఇలాంటి శిక్ష ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త సలహు అలీ వసల్లం హెచ్చరించారు మైదానం గర్వ అహంకారానికి గురైన వారిని ఎలా తీసుకురావడం జరుగుతుంది వారు చిన్న చీమలు ఉంటాయో వాటికంటే అధ్వానంగా ఉంటారు వారు గర్వంలో అహంకారంలో తమకు తాము ఎంతో పెద్దగా గొప్పగా చెప్పుకునేవారు అల్లాహతాలా చూసే వారు కూడా వారిని హీనంగా భావించాలని చీమ కంటే మరి చిన్నగా జుల్లు మిమ్ల్లి మకాన్ అప్పుడు నలువైపుల నుండి వారిపై అవమానం అనేది కంబుకొని ఉంటుంది ఎవరైతే అల్లా ఇహలోకంలో వారికి ఏ అనుగ్రహం వరం ప్రసాదించి ఉన్నా దానిపై ఎలాంటి గర్వానికి గురి కాకుండా ఆ అనుగ్రహాన్ని ఆయన యొక్క ఉపయోగించే ప్రయత్నం చేయాలి దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలి అల్లా పట్ల విశ్వాసం నమ్మకం బలంగా కలిగి ఉండాలి మూడో రకమైన పాపం ఇందులో ఇన్నో రకాల పాపాలు వస్తాయి ఏమిటి శిక్ష అల్లాహ వారిపై ఆగ్రహిస్తాడు ఆ ప్రళయ దినాన వారి వైపున కన్నెత్తిచూడడు వారితో మాట్లాడడు వారికి కఠిన శిక్ష విధిస్తాడు ఎవరు అలాంటివారు ఎవరికైతే అల్లాహ్ ధర్మ విద్య ప్రసాదించాడో అతడు దానిపై ఆచరిస్తూ ఇతరులకు సత్య విషయాలు తెలియజేస్తూ ధర్మ విషయాలు ప్రజలకు బోధ చేస్తూ ప్రజలు ఏదైనా విషయం ధర్మానికి సంబంధించింది అడిగినప్పుడు అతనికి తెలిసి ఉంటే ఏమాత్రం దాపరికం ఏమాత్రం దాన్ని దాచిపెట్టకుండా స్పష్టంగా తెలియచేయాలి ఎవరైతే దాచిపెడతారో వారితో కూడా అల్లాహుతాల ప్రళదినాన మాట్లాడడు చదవండి కురాన్ యొక్క ఆయత్ ఇన్నల్లమూనమా మేము స్పష్టమైన ఆధారాలు ఏవైతే అవతరింపజేసామో అవి వారికి చేరినప్పటికీ వాటిని వారు దాచిపెడతారు ఎవరైతే ఇలాంటి కార్యానికి గురి అవుతారో ఏమిటిష్య వారికి ప్రళయ దినాన అల్లాహ వారి వైపున చూడడు వారితో మాట్లాడడు ఈ రోజుల్లో ఎంతోమంది అల్లాహ్ ఆయతులను ప్రపంచపు యొక్క చిన్నపాటి సామాగ్రి కొరకు అమ్ముకుంటూ ఉంటారు ప్రజలకు ఇష్టమైన రీతిలో వారి కోరికల ప్రకారంగా వారికి పరిష్కారం తెలిపే ప్రయత్నం చేస్తారు అల్లాతో భయపడకుండా అల్లా అవతరింపజేసిన సత్య విషయాల్ని దాచిపెడతారు అలాంటి వారికి సూర్యబకరాలోని నూట డెబ్బై నాలుగు ఆయతులు వారిలో జాగృతిని తీసుకురావాలి వారు అలాంటి చెడు అలవాటును మానేయాలి ما روك سندر باملو پر وقت صلى الله عليه وسلم تلية برشارو ما من رجل يحفظ علما فيكتمه يبرأيته ودية نير جكوني داني كنتستم چيسي اننارو اينا ادي پرجل اكو تلية جيكوندا مونم وهيستارو تاني داچي بڑتارو إلا اتيا به يوم القيامة بل جامن ముల్జమం బిలిజమినన్నారు ప్రళే దినాన అతడు హాజరవుతాడు అతన్ని తీసుకురావడం జరుగుతుంది అతని నోటికి కళ్యం వేయబడుతుంది ఎలాంటి కళ్యాణం నరకానికి సంబంధించిన కళ్యం ఈ హదీస్ ఇవి మాజాలో ఉంది హదీస్ నంబర్ రెండు ఈ విధంగా అల్లాహ్ ప్రసాదించిన విద్యను ప్రజలకు తెలియజేయకుండా ధర్మం వారికి నేర్పకుండా ఉండడం కూడా మనల్ని శిక్షకు గురి చేస్తుంది ఇంకా ఎవరి పట్లనైతే అల్లాహు తహాలా తన ఆగ్రహం వ్యక్తపరుస్తాడో మాట్లాడడో వారి కన్నెత్తి చూడడో మరియు వారికి కఠిన శిక్ష విధిస్తాడో వారిలో ఒకరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేయడం ఇది కూడా మహాపాపం అల్లాహురాన్ సురే అల ఇమ్రాన్ ఆయత నంబర్ డెబ్బై ఏడులో ఇలా తెలిపాడు ఏంటి దీని భావం సూరే అలి అమ్రాన్ ఆత్నబై డెబ్బై ఏడు యొక్క అనువాదం ఏమిటి ఎవరైతే అల్లా పేరున వాగ్దానాలు చేసి ప్రజలతో ఒడింబడుకలు చేసుకొని వాటిని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేస్తారో అలాంటి వారికి ప్రళయ దినాన ఎలాంటి పుణ్యాల్లో రవ్వంత వారికి భాగం లేదు అల్లా వారితో మాట్లాడడు వారి వైపున చూడడు వారికి కఠిన శిక్ష విధిస్తాడు ఇంకా మహాశివులారా ఏ పాపాల వల్లనైతే అల్లా ఆగ్రహం కురుస్తుందో అల్లాహవారి వైపున చూడడో మాట్లాడడో వారిలో మరో మూడు రకాల వారు వస్తారు వారి గురించి సహీ ముస్లిం షరీఫ్ హదీఫ్ నంబర్ నూట ఆరులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్మిలా తెలియజేశారు అలీం మూడు రకాల మనుషులు ఉన్నారు అల్లా ప్రళయ దినాన వారితో మాట్లాడడు వారి వైపున చూడడు వారిని శుభ్రపరచడు వారికి కఠిన శిక్ష విధిస్తాడు ఈ విధంగా ప్రవక్త సలల్లా సలం మూడు సార్లు చెప్పారు ఇదే మాట అప్పుడు అబూదర్ రది అల్లాహుతాలనుహ్ ఓ వారు నాశనమైపోయారు వారు చాలా నష్టంలో పడిపోయారు ఎవరు వారు ఎలాంటి పాపాలు చేసిన వారు అని విన్నవించుకున్నారు అప్పుడు ప్రవక్త చెప్పారు తమ వస్త్రాలను చీల మండలానికి క్రిందిగా తొడిగేవారు అల్ల ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఈ పాపానికి గురి అవుతున్నారు మనకు నష్టం ఏముందండి ఒకవేళ మనం చీల పైగా తొడుగుతే చీల పైగా తొడుగితే ఇంతటి ఘోరమైన శిక్షణల నుండి ఇంత ప్రళయ దినాన సంభవించేటువంటి ఇలాంటి ఘోర బాదల నుండి మనం తప్పించుకోగలుగుతాము కదా ఆ ముగ్గురెవరు ఒకరు చీల మండలానికి క్రిందిగా తమ వస్త్రాలు ధరించేవారు రెండోవారు ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసి వారికి బాధ కలిగించేవారు మాటి గుర్తు చేసి వారి మనసు నొప్పించేవారు మూడు రకమైన వారు తమ యొక్క సామాగ్రిని అసత్యపు ప్రమాణాలతో విక్రయించేవారు ఈ మూడు రకాల వారికి ఈ శిక్ష అని తెలియచేయడం జరిగింది ఇలాంటి శిక్షకే గురి అయ్యేవారు మరికొందరు ఉన్నారు వారి ప్రస్తావన ఈ హదీతిలో వచ్చి ఉంది హజరత్ అబూ హురేర్ అడదయల్లాహో తనను ఉల్లేఖించారు فروقت صلى الله عليه وسلم إلا هجرين چارو ثلاثة مود ركال وارو لا ينظر الله إليهم يوم القيامة الله پرلے دلان واري وائپنا چوددو ولا يزكيهم واريني شبر پرچدو ولهم عذاب أليم واريكي كتن شكشة بادا کرمين شكشة انتون دي واري له او کرو داري لو اوك باٹا ساري ندو چکنطو ويلتن نادو اتنى كداحم کل گين دي పక్కనే అక్కడ ఒక వ్యక్తి అతని వద్ద అతని అవసరానికంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయి అయినా ఒకరికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదు ఇలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినాన అల్లాహ కరుణను నోచుకోడు అల్లాహ మాట్లాడడు అల్లా కఠిన శిక్ష విధిస్తాడు రెండో రకమైన వ్యక్తి తన నాయకుడు అతని చేతిలో చేతి వేసి మాట వాగ్దానమిచ్చి నేను నీకు విధియునిగా ఉంటాను అని అంటాడు కానీ ఇది కేవలం ప్రాపంచిక ఉద్దేశంతో అతని ద్వారా ప్రపంచ లాభం ఏదైనా కలిగితే అతనితో ఉంటాడు లేదా అతనికి వ్యతిరేకంగా ఉంటాడు ఇలాంటి వారికి కూడా ఈ శిక్ష ఉంటుంది మూడో రకమైన వ్యక్తి అసలు తర్వాత నిలబడి తన సామాన్ అమ్ముకుంటున్నాడు మాట మాటలో అల్లాహ సాక్షిగా అల్లాహ సాక్షిగా నేను దీనిని ఇంతకే కొన్నాను అని అబద్ధపు ప్రమాణాలు అల్లాహ పేరు మీద చేస్తూ ఉంటాడు మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త సలహు అలై వసల్ సురే అల్ హ్రాన్ ఆయన డెబ్బై ఏడు ఏదైతే మనం ఇంతకుముందు విన్నామో అది పఠించారు పారాయణం చేశారు ఈ హదీత్ సహీ బుఖారిలో ఉంది హదీఫ్ నంబర్ ఇరవై మూడు యాభై ఎనిమిది ఇంకా ఆ ప్రళయ దినాన మహామైదానంలో ఇలాంటి పాపాలు చేసిన వారికి ఏమి జరుగుతుంది ఈ హదీత్ వినండి సహీ ముస్లిం షరీఫ్ అబు హురేర్ రది అల్లావుతను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలై విసల్ తెలిపారు సలాసతున్ మూడు రకాల వారు ఉన్నారు అల్ల ప్రలే దినా వారితో మాట్లాడడు వలాయు జీహీం వారిని శుభ్రపరచడు వలా ఎందు వారి వైపునకు చూడడు వలహు అదాబున్ అలీం వారికి కఠిన శిక్ష ఉంటుంది ఎవరు వారు వివాహమైన తర్వాత వృద్ధాప్యానికి చేరుకుంటూ కూడా వ్యభిచారానికి గురి అయ్యేవాడు రెండో రకమైన వ్యక్తి ఒమలికు రాజ్య పీఠానికి అధికారుడయ్యాడు అయినా అబద్ధం పలుకుతున్నాడు అలాంటి వ్యక్తికి కూడా ఈ శిక్ష మూడో రకమైన వ్యక్తి బీదవాడు బిచ్చబడక్క తినే పరిస్థితి అయినా గర్వహంకారానికి గురి అవుతున్నాడు ఇలాంటి ముగ్గురిని కూడా కఠిన శిక్షకు గురిచేసి అల్లా వారిని శుభ్రపరచడు వారితో మాట్లాడడు వారి వైపున చూడడు అని చెప్పడం జరిగింది అలాగే ఆ ప్రళయ దినాన ఎక్కడైతే అల్లా క్షణం పాటు మన వైపు చూసి మాట్లాడకుంటే మన పరిస్థితి గత ఎపిసోడ్లలో మనం విన్ని ఉన్నాము ఇంత ఘోరంగా ఉంటుంది ఇంత దీర్ఘకాలం ఉంటుంది అక్కడ కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలు మనం విడనాడుకోవాలి మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైవల్ మరో రకమైన ముగ్గురు గురించి చెప్పారు అబ్దుల్లాబిన్ అమర్బి ఆసన ఇల్లా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలై విలం తెలిపారు మూడు రకాల వారి వైపున అవి వ్యక్తి వద్ దయ్యూస్ దయ్యూస్ అంటే తన ఇంట్లో చెడును చూసి కూడా సహిస్తూ ఉండేవాడు దాన్ని ఆపివేయడం దాన్ని తీసివేయడం ఆ చెడు నుండి తన ఇంటి వారిని ఆపడం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు అలాంటి వ్యక్తిని దయ్యూస్ అంటారు ఇలాంటి వారి పట్ల కూడా అల్లహారబ్బులాలమీన్ కన్నెత్తి చూడడు ఇంకా ప్రళయ దినాన ఆ మైదానంలో మనం ఆకలి దప్పులకు గురి కాకూడదు అంటే ఏ లోకంలో ఆ పరలోకాన్ని గుర్తు చేసుకోవాలి బీదవాళ్ళను గుర్తు చేయాలి విశ్వాస మార్గం మీద ఉండి కేవలం తనను తాను మాత్రమే జీవిస్తున్నాడన్నట్లుగా భావించకుండా తానే కడుపు నిండా తినుకుంటూ ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండకూడదు ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి కడుపు నిండా తిని బేవులు తీస్తూ ఉన్నాడు ప్రవక్త సల్లల్లా తెలిపారు ఇలా బేవులు తీయడం మానుకోనియా ఇహ లోకంలో ఎల్లప్పుడూ కడుపు నిండా తినుకుంటా ఉండేవారు ప్రళయ దినాన దీర్ఘకాలం వరకు ఆకలితో ఉంటారు అల్లాహు తిరిమిది ఒక అది ఈ విధంగా ప్రజలారా ప్రళయ దినాన ఇలాంటి పాపాలకు గురి వారికి ఇలాంటి శిక్షలు ఉన్నాయని ఎందుకు చెప్పడం జరుగుతుంది ఆ రోజు రాకముందు మనం ఇహలోకంలో మనల్ని మనం చక్కదిద్దుకోవాలి విశ్వాస మార్గాన్ని అవలంబించి ఏకైక సృష్టికర్తను ఆరాధిస్తూ ఆయన ప్రవక్త విదానాని పాటిస్తూ మనం ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతూ సాధ్యమైనంత పాపాల నుండి దూరం ఉంటే ప్రళయ దినం దీర్ఘకాలం ఏదైతే ఉందో ఎన్నో కష్టాలు బాధలతో కూడుకొని ఉందో ఆ కష్ట బాధలు మన నుండి దూరమై ఆ కాలం మనకు చాలా తేలికగా తొందరగా గడవవచ్చు అల్లాహోతాలా అన్ని రకాల పాపాల నుండి మనల్ని కాపాడుగాక అయితే మరో రకం అవిశ్వాసులు వారి ప్రస్తావన గడిచింది విశ్వాసులలో పాపాత్ములు వారి ప్రస్తావన కూడా ఈరోజు మనం విన్నాము ఇన్షాల్లా తర్వాయి భాగంలో పుణ్యాత్ములే పుణ్యాత్ములు అల్లా యొక్క ప్రియమైన దాసులు వారిపై అల్లా యొక్క కరుణలు ఎలా కురుస్తాయి ఆ ప్రళయ దినానా వాటిని విని अला वार्म चरे प्रयत्न चा तरवाई भागा तपक विंटारो अ आशिस्तू स वसलामीक वरहतल वबरका